అసలేం జరిగిందంటే ముభై రెండవ అధ్యాయం మన్మోహన్ సింగ్ రాజీనామా ఒకటి అకస్మాత్తుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు ఈ వార్త మొదటి రోజు ఎవరికీ తెలియకపోయినా రెండు రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షిక దేశమంతా వ్యాపించింది ఈ వార్త కలిగించిన సంచలనం జాతీయ అంతర్జాతీయ రంగాల్లో అంతా ఇంతా ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రపంచీకరణ సరళీకరణ సంస్కరణలను అమలు చేసే ప్రక్రియలో అతి కీలక పాత్ర నిర్వహిస్తున్న వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఆయన రాజీనామా చేశారంటే ఇప్పుడిప్పుడే వేళ్ళు అనుకుంటున్న సంస్కరణలు ఏం కావాలి దేశ భవిష్యత్తు ఏం కావాలి ఒక్కసారిగా భారత ప్రభుత్వ యంత్రాంగంలో ఒక అయోమయ పరిస్థితికి తెరలేచింది ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు నాకు కబురు చేశారు ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిచారో అనుకుంటూ వెళ్ళాను వెళ్తూ వెళుతూ వివిధ ముఖ్య పత్రికల్లో మన్మోహన్ సింగ్ రాజనామా గురించి పీవీ గారి ప్రభుత్వంపై ఆ రాజీనామా ప్రభావం గురించి వచ్చిన వార్తా కథనాల క్లిప్పింగ్స్ తీసుకువెళ్ళాను వెళ్ళగానే ముందు అవే చూపించాను అవి ఆయన చూసి ఒక నిట్టూపు విడిచారు పూర్తిగా రాజకీయాల నుండి వచ్చుంటే ఓ సీనియర్ మంత్రిని పంపి మాట్లాడించి ఉండేవాడిని పూర్తిగా అధికారి అయి ఉంటే పరం ఇంకో అధికారితోనో మాట్లాడించి ఉండేవాడిని నేనే మాట్లాడటం ఈ పరిస్థితుల్లో బాగుండకపోగా అది ప్రతికూల ఫలితాన్ని ఇవ్వచ్చు పైగా నా స్థాయిలోనే ఆయన ఒప్పుకోకపోతే మరో ప్రయత్నానికి అవకాశం ఉండదు పోని ఓ చేద్దాం అని ఆగారు నేను ఉత్సుకతతో వింటున్నాను నా తరపున నువ్వే వెళ్ళి మాట్లాడి వస్తావా ఆయనతో అన్నారు ప్రధాని సార్ అంటూ అయోమయంలో ఉండిపోయాను నేను మాట్లాడవలసిన వారు ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడాల్సిన విషయం ఆయన రాజీనామా గురించి ఇది జరిగే టీవీ గారు ప్రధానమంత్రి అయినప్పటి దేశ ఆర్థిక పరిస్థితులు అందరికీ తెలిసినవే దివాలా పరిస్థితి అప్పులు తీర్చడానికి ఇంగ్లాండ్లో బంగారం కుదోబెట్టాల్సిన సన్నివేశం విదేశీ మారక ద్రవ్యం నిలవలు రెండు మూడు రోజులకు బొటాబుటీగా సరిపడేంతగా ఉంది ప్రభుత్వ ఖజానా అటు ఇటు మెసలడానికి ఏ మాత్రమూ వీలలేని క్లిష్ట స్థితి పేరు పొందిన ఆర్థిక శాస్త్రవేత్త శ్రీ మన్మోహన్ని ఒప్పించి దేశానికి ఆర్థిక మంత్రిగా నియమించారు అది వరకు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి తర్వాత ప్రధానమంత్రికి సలహాదారుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ చాలా ప్రతిభాశాలి మంచి ఆర్థిక నిపుణుడు ముక్కుకు సూటిగా పోయే మనస్తత్వం చాలా సున్నిత స్వభావం కలవాడు మచ్చలేని జీవితం అనుకున్నది సాధించే పట్టుదల గల కార్యదక్షుడు మృదువైన మిత దేశం కోసం ఏదైనా చేద్దామన్న తపన ఆయనను ఆర్థిక మంత్రిని చేసినప్పుడు అందరూ హర్షించారు ఆయన తనకు కావలసిన వాడిని ఆర్థిక శాఖ కార్యదర్శిగా తెచ్చుకోవడానికి ప్రధానమంత్రి అవకాశం కల్పించారు మిగతా ఆర్థిక శాఖ ఉద్యోగాల్లో కూడా ఆయనకు కావలసిన వారిని ఇచ్చి ఒక మంచి టీం తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ అక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆర్థిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన రాజకీయంగా వాటికి సమర్థ ఉంటేనే వాటిని కార్యరూపంలో పెట్టే అవకాశం ఉంటుంది బయట నుంచి తన కాంగ్రెస్ పార్టీలోనే కొందరు ముఖ్యమైన నాయకుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా డాక్టర్ సింగ్కి పూర్తి మద్దతునిచ్చి ఆర్థిక సంస్కరణల అమలుకు టీవీ గారు దోహదం చేసి భారతదేశ గతిని మార్చివేశారు లైసెన్స్ రాజుగా ప్రసిద్ధి చెందిన వ్యవస్థ శృంఖలాలు ఛేదించి లైసెన్స్ రహిత సరళీకృత విధానానికి టెర దేశాన్ని నిద్రణ స్థితిలోకి చూసిన వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాల పరిమితుల కవచాన్ని చీల్చి ప్రపంచీకరణ ద్వారా బయట ప్రపంచంతో సంబంధాలకు దోహదం చేశారు అది చేసేటప్పుడు ఎలాంటి తొందరపాటు చర్యలతోనూ స్వదేశీ పెట్టుబడిదారులు దెబ్బతినిపోకుండా ఏర్పాట్లు చేసి స్వదేశీ విదేశీ కంపెనీలు కలిసి ముందుకు పోయే అవకాశం కల్పించారు జాతీయ బ్యాంకుల్లో కార్మిక సంఘాల ప్రభావం దృష్ట్యా అప్పటికే చాలా వరకు ప్రభుత్వ పరం అవటం వలన చాలా కొత్త బ్యాంకులను ప్రైవేట్ రంగాల్లో ప్రోత్సహించారు ఒకవైపు ఆధునీకరణకు దోహదం చేస్తూ బ్యాంకుల మధ్య పోటీ పద్ధతిని ప్రవేశపెట్టి తాము కూడా తమ విధానాలు సమర్థత పెంచుకోకపోతే తమ మనగడికే ముప్పు అన్న భావన ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులలో మేనేజ్మెంట్లలో వచ్చేట్లు చేశారు పెట్టుబడి పద్ధతులలో తెచ్చిన సంస్కరణలు దేశంలోని పెట్టుబడి విధానంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి చాలా పెద్ద పెట్టుబడిదారులకి నగరాల్లో బాగా పరిజ్ఞానం ఉన్న చదువుకున్న వారికి పరిమితమైన షేర్ మార్కెట్ సామాన్యుడికి కూడా ఉత్సుకత కలిగించే విధంగా ఆర్థిక విధానాలు తయారయ్యాయి ప్రైవేటు పబ్లిక్ మ్యూచువల్ ఫండ్లను ప్రోత్సహించి చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా ఆర్థిక పురోగతిలో భాగస్వాములు అయ్యేట్టుగా రూపొందించారు పురోగతిని సూచించే రెండు బడ్జెట్లను మన్మోహన్ సింగ్ అప్పటికే ప్రవేశపెట్టి చాలా విప్లవాత్మక మార్పులకు అవకాశం కల్పించారు వీలైనంత ఆయనకు ఈ విషయాల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చి రాజకీయ ఒత్తిడిలు ఆయనపై పడకుండా ప్రధానమంత్రి కాపుగాశారు వ్యవస్థలో రకరకాల వారు కొంతమంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకులు కొందరు అదివరకటి పరిస్థితుల్లో కష్టపడకుండా లైసెన్సులు అమ్ముకుని లేదా లైసెన్సులు చేజిప్పించుకుని పోటీ లేకుండా చూసుకుని ఢిల్లీలో రాజకీయ పలుకుబడులతో తమకు లాభం చేసుకుంటూ తమ పోటీదారులు దెబ్బ తినేటట్లు చేసి ముందుకు పోయే సంస్థలు వారికి మద్దతు ఇచ్చి వారికి పనులు చేసే రాజకీయ నాయకులు మధ్యవర్తులు అలాంటి మందికి రాను రాను మన కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది ఇటు రాజకీయ పరిస్థితులు చూస్తే పీవీ గారిది అల్పసంఖ్యాక ప్రభుత్వం పీవీ గారు వ్యక్తిగా మహోన్నతుడు సమర్థుడు అనుభవజ్ఞుడు అయినప్పటికీ రాజకీయంగా బలం లేనివాడు రాజ్యసభ సీటు కూడా వచ్చే పరిస్థితి లేక రాజకీయ సన్యాసం చేసి నిజమైన సన్యాసం తీసుకునే పరిస్థితి ఆయన కొద్ది కాలంలో కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠానికి అధిపతిగా పోవడానికి రంగం సిద్ధమైంది ఆయనకున్న ఆస్తి ఆయన పుస్తకాలు లైబ్రరీ దానిని కూడా ఢిల్లీ నుండి హైదరాబాద్ పంపించేశారు ఢిల్లీలో బిచ్చానా ఎత్తేసే ప్రయత్నాలు దాదాపు పూర్తి అటువంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది కాంగ్రెస్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది అప్పటికే ఎన్నికల ప్రహసనం మొదలై ఒక భాగం పూర్తయిన పరిస్థితులలో కాంగ్రెస్లో కొత్త నాయకుని అవసరం కలిగింది అప్పటిదాకా నెహ్రూ గాంధీ కుటుంబాల వారే తప్ప ఒక లాల్ బహదూర్ శాస్త్రమినహా వేరే ఎవరో సమర్థంగా ప్రభుత్వాన్ని నడిపిన పరిస్థితి లేదు దేశంలో సోనియా గాంధీ గారికి అప్పట్లో చాలా వ్యతిరేకత పైగా ఆమె రాజకీయాల్లో ఉత్సాహం చూపలేకపోవడమే కాక ఆమెకి రాజీవ్ గాంధీని కూడా రాజకీయాల నుండి దూరంగా ఉంచాలనే కోరుకున్నట్లు అందరికీ తెలిసిన విషయం అటువంటి స్థితిలో ఆమెను ప్రతిపాదించడానికి కాంగ్రెస్ నాయకుల్లోనే చాలా సందిగ్ధ స్థితి అప్పటికే పార్టీ లక్షణల్లో గెలిచి అధికారంలో ఉంటే ఆవిడను ముందుకు తీసుకురావడానికి సమర్థించే నాయకులు పార్టీలో కొదవలేదు కానీ ఎన్నికల మధ్యలో అటువంటి పాలు సాహసం చేసే ధైర్యం ఎవరికీ ఉన్నట్లు అనిపించలేదు లో పరిస్థితి నాయకుల కుదవ్వల కాదు ఏ నాయకుడికి రాజకీయ పలుకుబడి అంతగా లేని పరిస్థితి ఎవరి వెనకాలన్నా పట్టున పది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారా అంటే అది లేదు ఎవరికన్నా పది మంది ఉన్నారంటే ఇతరులు ఆయనకు వ్యతిరేకం ఒక ఎన్నికలలో కూడా పోటీ చేయని చేసినా గెలవని నాయకులు చాలామంది ఢిల్లీలో హడావిడి చాలా మటుకు వారిదే అవకాశం వస్తే మంత్రో ప్రధానమంత్రి అవ్వాలని ఆశ దీనికంతా కారణం నెహ్రూ కుటుంబ రాజకీయ చరిత్ర ప్రభావం పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యానికి అవకాశం లేకుండా చేశారు కష్టపడిన కార్యకర్తలకు వారి వారి పరిధిలో ప్రజాబలం ఉన్న చిన్న నాయకులకు పైకి ఎదగడానికి అవకాశాలు వస్తాయన్న ఆశ లేదు పైగా ఈ పరిస్థితులు అసలే రావన్న నిస్పృహ ఒక రకంగా చెప్పాలంటే టీవీ కూడా ఆకు ఆవుకు చెందినవారే చాలాసార్లు ఎన్నికల్లో గెలిచారు కింద నుండి పైదాకా దాదాపు అన్ని పదవుల్లో పనిచేసిన వారే కానీ ఆయనకు వెనక పది మంది కూడా లేరు ఆయనకి పదవి ఇవ్వాలి అని వెళ్ళి అడిగేవారెవరూ లేరు కానీ ఆయనకి ఇస్తామంటే వద్దనే వాళ్ళెవరూ కూడా లేరు ఆయన అజాతశత్రువు మొదటి నుంచి నెహ్రూ కుటుంబానికి చాలా నమ్మకస్తుడు ఎప్పుడూ నోరు విడిచి తనకి పదవి కావాలని అడిగింది లేదు తన వాళ్ళంటూ ఎవరిని చేరదీయలేదు అటువంటి వారికి ఏమైనా ఇప్పిద్దామని తాపత్రేమూ లేదు సరే అలా అనే అంగబలమూ లేదు న్యాయంగా నీతిగా బ్రతకడం అలవాటు పడ్డారు కాబట్టి అర్ధబలం అంతకంటే లేదు రాజీవ్ గాంధీ హత్య జరిగిన వెంటనే కాంగ్రెస్ నాయకులంతా కలిసి అధిక శాతం నాయకులకు అభ్యంతర రహితుడైన అభ్యర్థి కోసం వెతగ్గా వెతగ్గా ఢిల్లీ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న పీవీ కనిపించారు ఈయనైతే నా మాట జవదాటడు అని ఎవరికి వారే అనుకుని అందరూ కలిసి పార్టీ అధ్యక్షపేటను ఎక్కించారు ఎన్నికలు అయ్యాక అల్పసంఖ్యాక వర్గ ప్రభుత్వంలో ప్రధానమంత్రిని చేశారు కానీ భగవంతుని అనుగ్రహం వలనే ఈ పదవి దొరికిందని ఆయన నమ్మకం ఇవి ప్రయత్నిస్తే వచ్చేవి కావు ప్రతిభావంతుడని అనుభవం ఉన్నవాడని చాలామందికి అభిమానం గౌరవం ఉన్న రాజకీయంగా బలం లేనివాడు గనక మనపై ఆధారపడక తప్పదు చెప్పిన మాట వినేట్లు చేసుకోవచ్చు ఈ గండం గట్టే కాక ఆయన్ని దింపి వేరే ప్రయత్నం చేసుకోవచ్చు అనుకునే నాయకులు ఆయనను సమర్థించారు ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు చాలా సీనియర్ నేత అయినా టీవీ ఆ పదవికి ఆశ చూపకపోవడం రాజీవ్ గాంధీకి మద్దతునివ్వడం నెహ్రూ కుటుంబానికి నమ్మకస్తుడిగా మెలగడం రాజీవ్ గాంధీ మరీ దగ్గరకు దీయకపోయినా ఆయన దూరంగా పెట్టకపోవడం ఇవన్నీ ఆయన ప్రధాని కావడానికి దోహదపడిన చారిత్రక అంశాలు కానీ ప్రధాని అయిన తర్వాత ఇదిగో పోతాడు అదిగోపోతాడు అసలే మైనారిటీ ప్రభుత్వం అంటూ ఎదురు చూసిన వాళ్లకు చాలా నిరాశ ఎదురైంది ప్రధానమంత్రి పదవిని సమర్థంగా నిర్వహించడమే కాక పార్టీలో కూడా అధ్యక్షుడిగా ఉండి రెండేళ్లలో ప్రభుత్వం పైన పార్టీ పైన పట్టు సంపాదించారు ఏదో ఒక రోజు అధికారం మన హస్తగతం అవుతుంది అని ఆశలు పెట్టుకున్న వారు దేశ ప్రగతి ఆర్థిక ప్రగతి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వం నడవడం చూచి సహించలేకపోవడం సహజం కానీ ఏమీ చేయలేని పరిస్థితి ప్రభుత్వంలోనే ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధానాన్ని కొంత కించిపరిచే విధంగా పరిస్థితులు సృష్టించేవారు అయోధ్య లాంటి విషయాల్లో తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వాములై కూడా తప్పంతా పీవీ మీదకి తోయడానికి ప్రయత్నం చేశారు అవకాశం వచ్చినప్పుడల్లా పీవీని సోనియా గాంధీ కుటుంబానికి దూరం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఇలాంటి చర్యలు అర్జున్ సింగ్ వంటి కొందరికి రాజకీయ దినచర్య అయిపోయింది వీళ్ళకి పీవీకి ఎదురుగా నిలబడి ప్రశ్నించే ధైర్యం లేదు కోని ఆయన మనుషులను ఇబ్బంది పెడదామంటే మంత్రివర్గంలో ఆయన సొంత మనుషులంటూ ఎవరూ లేరు ఒక్క మన్మోహన్ సింగ్ తప్ప ఆయనేమో అధికారిలాగానే ఉండేవాడు కానీ రాజకీయ నాయకుడిగా ఉండేవాడు కాదు రాజకీయ నాయకులు కూడా ఆయనకు ఏదో సలహాదారులుగానో కార్యదర్శికి పై కార్యదర్శి లాగాను చూసేవాళ్ళు కానీ తమలో ఒకడిగా చూడలేకపోయారు ప్రపంచంలోనూ దేశంలోనూ పీవీ మన్మోహన్ సింగ్ల జంట గుర్రాల కథల గురించే చర్చ జరుగుతూ ఉండటం ప్రగతిశీల విధానాలతో ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న వారి సంబంధం ఒకరిపై ఒకరికి గల గౌరవం అరమరికలు పరస్పర చర్చలు ఇవన్నీ కొందరు నాయకులలో పీవీని బలహీనపరిచాలంటే సింగ్ని దూరం చేస్తే సరి అన్న ఆలోచనకు వేశాయి అదనకోసం వేచి ఉన్న వారికి బ్యాంక్ కుంభకోణపు ప్రచారం షేర్ మార్కెట్లో హర్షత్ మెహదాలీల కారణంగా ఏర్పడిన సంక్షోభం మంచి అవకాశం ఇచ్చాయి ఈ ఆరోపణలపై పార్లమెంట్లో చర్చలు జరిగి అవి పార్లమెంటరీ కమిటీ వేయడానికి దారితీశాయి అటువంటి కమిటీలలో అధికార పక్షం వారు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటారు సహజంగా అటువంటి కమిటీలలో ప్రతిపక్షాల వారు ప్రభుత్వాన్ని పనితీరును విమర్శించడం సహజం కానీ అధికార పక్షం సభ్యుల అండదండాలతో విమర్శలను తిప్పికొట్టి తూసుకుపోవడం ఆనవాయితీ టీవీని ఇబ్బంది పెట్టడానికి కొందరు అధికార పక్షుల సభ్యులు కూడా ఆర్థిక శాఖ విధానాలను దూయబట్టడం సందర్భోచితంగా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్పై కూడా కొన్ని విమర్శనాస్త్రాలు ప్రయోగించడం జరిగింది ప్రతిపక్షాల విమర్శలకు సిద్ధమే కానీ అధికార పార్టీ వారు కూడా తనను కించిపరిచే విధంగా మాట్లాడటాన్ని మన్మోహన్ సింగ్ సహించలేకపోయారు నీతి సున్నిత మనసు కలవాడికి ఆ విమర్శలు మనసు చీవు కుమ్మనేట్లు చేస్తాయి అకీర్తించాపిభూతాన్ని కథయిష్యంతితే వ్యయాం సంభావితాకీర్తిర్మరణాదీరి భగవద్గీత ఆత్మగౌరవం కల వ్యక్తికి అపనింద అనేది మరణం కంటే దుర్భరమైనది ఈ కోవకు చెందినవాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ఆత్మగౌరవం దెబ్బతిని ఖిన్నుడై తన పదవికి రాజీనామా చేయడానికి దృఢ నిశ్చయుడయ్యేటట్లు ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖ పంపి ఆయన దానిని ఒప్పుకోకుండా తాను కొనసాగాలని బలవంతం చేస్తారేమోనని తనను బలవంతం చేయవద్దని తన మనస్సు విరిగిపోయిందని రాజీనామాను ఒప్పుకోవాలని ప్రధానమంత్రి కబురు పంపారు ఆయన రాజీనామా వార్త ఢిల్లీలోనూ దేశమంతా గుప్పమంది ఆ పరిస్థితులలో పీవీ గారు నాకు చెప్పిన విషయం ఆయన రాజకీయ నాయకుడు కాదు అటు పూర్తిగా ఆఫీసరు కాదు రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు సహజం ప్రతిపక్షాల వారైనా అర్థం చేసుకుంటారు కానీ కావాలని చేసే మన వాళ్ళు ఎందుకు అవకాశం వదులుతారు వారి విమర్శలన్నీ సింగారి మీద కావని వారు గురి పెడుతున్నది నన్నేనని ఆయన అర్థం చేసుకోరు మన పార్టీ ఎంపీలంతా మన చెప్పు చేతులలో ఉన్నారనుకుంటాడు ఆయన ఒకటి రెండు సార్లు ఆయన మన వాళ్ళు కొంతమంది గురించి నాతో చెప్పిన మాట నిజమే కానీ వాళ్ళ లక్ష్యమే వేరు ఏదో విధంగా ఇట్టు చూపి రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే వారి ధ్యేయం పార్టీ పరంగా కొంత చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ దానికి సమయం సందర్భం చూడాలి కదా ఇదంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటాడు ఆయన తాను రాజకీయ నాయకుడినే కాదంటాడు ఆర్థిక మంత్రిగా చేరేక రాజకీయ నాయకుడిని కాదంటే ఎలాగయ్యా టీవీ ఎదుర్కొంటున్న సంకట స్థితి అర్థమవుతుంది మన్మోహన్ సింగ్ వంటి సమర్థుడిని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు అలాగని సింగ్ని సంతృప్తి పరచడం కోసం పార్టీలోని అసంతృప్త గళాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేడు రాజకీయ నాయకులు సింగ్ గారికి ఒక రకమైన అయిష్టత అందుకని ఏ నాయకుడిని ఆయన దగ్గరకు పంపలేను పంపిన ఎవరి ఏజెండా వారిది ఈ చాలా సున్నితమైన విషయం అధికారులను పంపుదామంటే అది వాళ్ళ సొంత అభిప్రాయంగా ఆయన తీసుకోవచ్చు కానీ అది నేను మనసు విప్పి చెప్పే మాటలని నమ్మకం కలగాలి నేనే స్వయంగా మాట్లాడడం ఇప్పుడు సమంజసంగా ఉండకపోవచ్చు అతని మనస్థితి ఏమైనా సరే రాజీనామా చేయాల్సిందే ఇక రాజకీయాల్లో ఉండకూడదు అన్న పట్టుదలతో ఉంది ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థమవుతోంది ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేస్తే అది నన్ను ఇరకాటంలో అందుకని కల్పించుకొని మీరు మాట్లాడితే పని అయిపోతుంది సార్ అనేసాను ప్రసాద్ ఇది నువ్వు అనుకున్నంత సులభంగా జరగదు ఓ పని చేద్దాం నా తరఫున నా మాటగా నువ్వే మాట్లాడితే బాగుంటుంది అన్నారు పీవి జగ్భ్రాంతి నవ్వు కలిగాయి నాకు నేనా నా మాట వింటారా నేను ఆయనతో మాట్లాడడానికి చిన్న అధికారిని కానా పైకి అలా నిజానికి ఒక ఐఏఎస్ అధికారిగా ఈ రాజకీయం నెరపడం నా పని కాదని నాకు సంకోచం ఇక్కడ చిన్న పెద్ద అధికారి అన్న విషయం కాదు ముఖ్యం నేను నిజంగా పంపించానా వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రికి నమ్మకమైన వ్యక్త్యా కాదా అన్నది ముఖ్యం నాకే మాత్రం వెళ్ళటం ఇష్టం లేదు కానీ ఏం చేయాలి అప్పుడు ఏం జరిగిందంటే